ఘోర రూపిణి మంత్రమని మరి ఒక మంత్రము చెప్పండి ఓం నమ కట వికట ఘోర రూపిణి స్వాహ ఈ మంత్రమును ఏడు పర్యాయములు అన్నపుకరుడను మంత్రించి ఎవరు పేరు తలుచుకుని ఆ అన్నపుకరుడు ఆ వ్యక్తి వశముఖునని చెప్పండి కానీ ఏడు రోజులు వరుసగా తప్పక అన్నపుకరుడను ఈ మంత్రమును జపించి తనవలను